అస్సలం అయికు వరహమూల వరకా అల్లందుల్లా హి కఫాతులా అయిబాదిల్లది నస్తఫా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ప్రళయ దినాన త్రాసును బరువుగా చేసే సత్కార్యాలేమిటో ఈ శీర్షికలోని ఒక ముఖ్య విషయం ఏ పాపకార్యాల వల్ల మన త్రాసు తేలికగా అయిమీదికి లేసిపోతుందో బరువుగా ఉండదో అలాంటి పాపకార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము మొదటి విషయం కుఫుర్ షిర్ఖ్ మరియు ధర్మభ్రష్టత వాటిలోని కొన్ని భాగాలను మనం తెలుసుకున్నాము రెండవది చూపుగోలుతనం మీకు గుర్తుండాలి త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో ఇహ్లాస్ సంకల్పశుద్ధి అని మనం తెలుసుకున్నాము దానికి అపోజిట్ విరుద్ధమైన విషయం చూపుగోలుతనం పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఏదైనా సత్కార్యం చేయడం ఇది మన ఆ సత్కార్య సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది ఈ విధంగా ఆ చేసిన సత్కార్యం పుణ్యాల త్రాసులో ఉండి బరువుగా ఉండేదానికి బదులుగా పాపంలో లెక్కించబడుతుంది త్రాసు తేలికగా అయిపోతుంది ఒకసారి ఈ హదీస్పై మీరు కూడా శ్రద్ధ వహించండి అల్లాహు తాలా తెలియజేశాడని ప్రవక్త సలహు అలీ వసల్లం తెలిపారు అన అగ్న అమలన్ అశ్రక ఫీ ఐరికహు భాగస్వాములలో భాగస్వామ్యానికి అందరికంటే ఎక్కువ అతీతుణ్ణి నిరపేక్షాపరుణుని నేనే అని అల్లా అంటున్నాడు ఎవరైతే ఏదైనా కార్యం సత్కార్యం చేస్తాడో అందులో నాతో పాటు ఇతరులను భాగస్వామిగా చేస్తాడో నేను అతడిని అతడి భాగస్వామిని అన్నిటినీ వదిలేస్తాను అలాంటి సత్కార్య అవసరం నాకు లేదు దాని యొక్క సత్ఫలితం కూడా నేను అతనికి ప్రసాదించాను ఎంత నష్టం గమనించండి అల్లాహ సంతృష్టి కొరకు మనం ఆ కార్యం చేయకుండా దాని యొక్క లాభం ఇహలోకంలో ఎవరితోనైనా పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో చేస్తే ఇంత నష్టానికి మనం గురి అవుతున్నాము ఇంకా మహాశివులారా ఈ హదీజ్ సహి ముస్లిం షరీఫ్లోనిది కానీ ఇంతకంటే మరీ ఘోరమైన ఇంతకంటే మరీ ఘోరమైన గతి ఈ ప్రదర్శనా బుద్ధితో చూపుగోలుతనంతో పేరు ప్రఖ్యాతుల గురించి ఏదైనా సత్కార్యం చేశామంటే ఎలాంటి శిక్షను ఎదుర్కోవలసి వస్తుందో ఎలాంటి నరకంలో పడవలసి వస్తుందో మీరు ఈ హదీజ్ ద్వారా వినే ప్రయత్నం చేసి అర్థం చేసుకోండి జామె త్రిమిదిలో వివరంగా ఈ హదీజ్ ఉంది दीन ओग को भागा संक्षिप्त सही मुस्म षरीफ उ जामे तिरजी हदीस नंबर इरवे मूड़ एन भई रेफय अल अस्हमाला उल्लेखन प्रकार नेदीना तय्यबा नगरा वा मछिद नब्बी और व्यक्ति चुटना चार मंदोई ఆ మధ్యలో ఉన్న వ్యక్తి అందరికీ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లాహు అల్లూసల్లం వారి యొక్క హదీసులు వినిపిస్తున్నారు ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్హస్లం వారి యొక్క హదీసులు వినిపిస్తున్నాడు నేను కూడా చోటు చేసుకొని అతనికి దగ్గరగా కూర్చున్నాను హదీసులు వినిపించడం సమాప్తమయ్యాక ఒక్కొక్కరు ప్రజలందరూ కూడా లేచిపోయాక आयेगा अगर तरवा ने आय तो अड़का नैन अल्लाक प्रमाण से अव स्वयं प्रवक्ता सल्लाहुअल तो विनी अर्थम चुस्कनी ग्रह उदेना हदीफ उटे ना विपची अजरत अबू हुरेला रविअल्लाहु तला सर मंजी నేను స్వయంగా ప్రవక్త సల అల్లాహు అలీ వసల్లంతో నా చెవులతో విన్న ఒక హదీసును అర్థం చేసుకున్న హదీసును నీకు వినిపిస్తాను అని అన్నారు ఒక కేక వేశారు స్పృహ తప్పి పడిపోయారు కొంతసేపటికి తర్వాత కొంతసేపటి తర్వాత ఆయన మరోసారి నేను ప్రవక్త సలహంతో విన్న హదీసును దారని అర్థం చేసుకున్న హదీసును నీకు వినిపిస్తాను అని అన్నారు కేక వేశారు మళ్ళీ స్పృహ తప్పారు మరికొంతసేపటి తర్వాత ఆయన మూడోసారి అలాగే అని మూడోసారి కూడా స్పృహ తప్పారు ఇక ఆ తర్వాత అతను స్పృహ స్థితి నుండి బయటికి వచ్చి ఏం చెప్పారు నేను మరియు ప్రవక్త సలల్లాహు అని యు ఈ ఇంట్లో ఉండగా అప్పుడు నా తప్ప ప్రవక్త సలహల్లంతో ఇంకా ఎవరు లేరు నేను ఈ అదీతును విన్నాను అని మళ్ళీ ఒక కేక వేశారు స్పృహ తప్పిపోయారు ఇక నేను ఒకవేళ ఆయన్ని ఆనుకొని పట్టుకోకుంటే పడిపోయేవారు కొంతసేపటి వరకు నేను అలాగే అతన్ని పట్టుకొని ఉన్నాను ఆ తర్వాత ఆయన మేల్కొన్నారు ఆ తర్వాత చెప్పారు ప్రవక్త సలల్లాహు అలీ వసలం ఇలా చెప్పారు అని ప్రళయ దినాన అల్లాహు తాల ప్రజల మధ్యలోకి వస్తాడు వారి యొక్క తీర్పు చేయడానికి అప్పుడు ఈ ఎన్ని జాతులు ఎన్ని కులాలు ఎవరెవరు ఎలా వచ్చారో అక్కడ సంఘాలు వారు తమ యొక్క ముఖాళ్ళ మీద ఆ మహామైదానంలో వచ్చి అల్లా యొక్క తీర్పు గురించి వేచిస్తూ ఉంటారు అప్పుడు ఆ సందర్భంలో అల్లాహు తాల తొలిసారిగా ప్రజలందరి మధ్యలో నుండి ఒక వ్యక్తిని పిలుస్తాడు అతడు ఎవడు కుర్ కంఠస్థం చేసిన వ్యక్తి కుర్ ఆన్ చేసిన వ్యక్తి కుర్ పారాయణం చేసే వ్యక్తి మరియు కుర్ పట్ల శ్రద్ధ కలిగి ఉన్న వ్యక్తి అల్లాహతల ఆయన్ని పిలిచి నేను నీకు కురాన్ యొక్క విద్య ప్రసాదించాను కదా నీవు దీనిని నమ్ముతావా నా ఈ అనుగ్రహాన్ని తిరస్కరిస్తావా అప్పుడు అతను అంటాడు లేదు అల్లాహ్ నేను తిరస్కరించను నీవు నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించావు నేను ఒప్పుకుంటాను అప్పుడు అల్లా అడుగుతాడు నా ఈ అనుగ్రహానికి బదులుగా నీవు ఇలాంటి కృతజ్ఞత తెలిపావు అప్పుడు అతడు అంటాడు ఓ అల్లా నేను నీ కొరకే ఈ కురాన్ పారాయణం చేశాను ప్రజలను ఈ కురాన్ వైపునకు ఆహ్వానించేవాన్ని ప్రజలకు కురాన్ చదవడం నేర్పేవాన్ని అప్పుడు అల్లా ఏమంటాడు నీవు అబద్ధం పలుకుతున్నావు అసత్యం మాట్లాడుతున్నావు అప్పుడు దైవదూతలు కూడా అంటారు నీవు అసత్యం పలుకుతున్నావు అని అల్లాహో అక్బర్ అప్పుడు అల్లాహంటాడు కురాన్ పారాయణం చేయడం ప్రజలకు ఇది నేర్పడం దీని యొక్క ఉద్దేశం నీది ఏమంటే ప్రజలు నిన్ను ఓ కారిసాబ్ ఓ కారిసాబ్ అని నీ పేరు ప్రఖ్యాతుల గురించి ఇహ లోకంలో గొప్ప పేరు సంపాదించాలన్న ఉద్దేశంతో నీవు చదివేవానివి అల్లా ప్రసన్నత కొరకు కాదు అల్లాహో అక్బర్ హో అల్లా నికరుణ కటాక్షాలతో మమ్మల్ని ఇలాంటి వారిలో కలపకుండా కేవలం నీ సంతృష్టి కొరకు చదివే సద్భాగ్యుల్లో మమ్మల్ని కూడా చేర్చువు అల్లాహ నీ ఉద్దేశం ఏముండే నీవు ఇహ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కురాన్ చదివావు కురాన్ పఠించావు దారిణితులకు నేర్పావు ప్రజలు నిన్ను చాలా మెచ్చుకున్నారు అక్కడ నీ ఫలితం అయిపోయింది ఆ తర్వాత రెండో వ్యక్తిని అల్లాహు తాన పిలుస్తాడు ప్రజలందరి మధ్యలో నుండి అతడెవడు అల్లా అతనికి చాలా డబ్బు ధనం ప్రసాదించి ఉంటాడు అల్లా అతని యొక్క అనుగ్రహాలను గుర్తు చేసి నీవు ఈయన అనుగ్రహాలకు బదులుగా ఏమి ఆచరించావు ఎలా కృతజ్ఞత తెలిపావు అని ప్రశ్నిస్తే ఓ అల్లా నీవు నాకు ఇచ్చిన ఈ అనుగ్రహాలన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నాను అయితే వీటిని నేను నీ మార్గంలో ఖర్చు పెట్టాను అని అంటాడు అప్పుడు అల్లావై నుండి ఏం సమాధానం వస్తుంది మళ్ళీ ఏం జరుగుతుంది ఇన్షాల్లా మనం తెలుసుకుందాము ఆ విషయాలు విందాము డబ్బు ధనాలు కలిగి ఉన్న వ్యక్తి ఒప్పుకుంటాడు నీవు ఈ నేను ప్రసాదించిన అనుగ్రహానికి బదులుగా ఎలా ఆచరించావు ఏం చేశావు ఏ కృతజ్ఞత తెలిపావు అనంటే ఓ అల్లా నేను నీ మార్గంలో ఖర్చు పెట్టాను బంధుత్వాలను పెంచుకునే ప్రయత్నం చేశాను నీకు ఇష్టమైన మార్గాల్లో నా ఈ ధనాన్ని వెచ్చించాను అప్పుడు అల్లా తాల సమాధానమిస్తూ నీవు పేరు ప్రఖ్యాతుల గురించి అరే ఇతను చాలా ఉదార మనస్సు మరియు ఎంతో మంచి బుద్ధి గలవాడు धना खर्चुपेवा अख्यालय नीव खर्चाओक प्रजु निधन की ए पुण्यमू सफलो प्रसाद मूडो व्यक्ति अल्लाह त अंदर मध्य तीस अल्लाह अत शोपेध बुद्धि प्रसाद अतन अल्लाह मार्ग में పోరాడుతూ ఉంటాడు పోరాడుతూ ఉంటాడు నేను నీకు ఇచ్చిన ఈ శక్తి సామర్థ్యాలను నీవు ఒప్పుకుంటున్నావా అంటే అవును అల్లా నేను ఒప్పుకుంటున్నాను నీవు ఏం కృతజ్ఞత చెల్లించావో అంటే ఓ నేను నీ మార్గంలో పోరాడాను అని అతను సమాధానమిస్తాడు అప్పుడు అల్లాహ అంటాడు నీవు అబద్ధం పలుకుతున్నావు దైవదూతలు అంటారు నీవు అబద్ధం పలుకుతున్నావు ఇహ లోకంలో నీవు ఒక గొప్ప ధైర్యవంతునివి చాలా గొప్పగా వానివి అని పేరు ప్రఖ్యాతుల గురించి ఇలా పోరాడావు అప్పుడు అల్లాహుతా అప్పుడు అల్లాహుతాలా అతని యొక్క ఏ సత్కార్యాన్ని స్వీకరించడు నీవు అబద్ధం పలుకుతున్నాడు అని అంటాడు అబుహురేర చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నా యొక్క ఇలా తట్టి కొట్టి అబూహురైరా నీకు తెలుసా అల్లా యొక్క సృష్టిలో తొలిసారిగా ఈ ముగ్గురిని ప్రశ్నించి వారు అల్లా సంతృష్టి కొరకు ఆ సత్కార్యాలు చేయలేదు పేరు ప్రఖ్యాతుల గురించి సత్కార్యాలు చేశారు గనక వారి ఆ సత్కార్యాల్ని వృధా చేసి ఎలాంటి సత్ఫరితం లేకుండా చేసి నరకాగ్నిని ఈ ముగ్గురి ద్వారా మరింత ఎక్కువగా దహించడం జరుగుతుంది అల్లహో అల్లా మనందరినీ కూడా నరక శిక్షణ నుండి కాపాడుగాక ఎప్పుడు ఏ సత్కార్యం చేసినా గానీ అల్లాతో పాటు ఇతరును భాగస్వామిగా చెయ్యకూడదు అల్లా సంతృష్టి కాకుండా ఫలానా వారు ఫలానా వారు మెచ్చుకోవాలి ఇహలోక ప్రేరు ప్రఖ్యాతుల గురించి ఏదైనా చేయడం ఇది మహాఘోర పాపం దీనివల్ల మన త్రాసు అనేది బరువుగా కాకుండా తేలికగా అయిపోతుంది అన్న విషయం ఈ అధీసుల ద్వారా మనకు తెలిసింది ఈ షుఫయ్యా రహిమహుల్లా ఎవరైతే అబుహుర రజి అల్లాహు అనుహ్ ద్వారా ఈ హదీసును విన్నారో ఆయన హజరత్ మువియ రజ్యల్లాహు తలను గారి యొక్క బాడీగార్డులలో ఒకరు ఒక సందర్భంలో ము ఆవియ రజి అల్లాహు తలను వద్దకు ఎవరో వచ్చారు అప్పుడు షుఫయ్య రజ్యల్లాహనుహు ఈ హదీసును కంప్లీట్గా సంపూర్ణంగా ఆ సందర్భంలో వినిపించారు ఆ హదీసును విని హజరత్వీయర్ అది అల్లా అవుతను ఏం చెప్పారు కురాన్ను చదివేవారు చదివించేవారు ధన భండారాలు అల్లా మార్గంలో ఖర్చు చేసేవారు మరియు అల్లా మార్గంలో పోరాడేవారు వీరి యొక్క పరిస్థితి ఇలా ఉన్నది వీరి ద్వారా నరక అగ్నిని దహించి వేయడం జరుగుతుంది అంటే మరి మన పరిస్థితి ఏమవుతుందో కదా అని బాధపడుతూ ఉన్నారు బాధపడుతూ పడుతూ హజరత్ రది అల్లాహు అన్హు కూడా స్పృహ తప్పిపోయారు చాలాసేపటి తర్వాత ఎప్పుడైతే మేల్కొన్నారో ఖురాన్ యొక్క ఈ ఆయుతలు పఠించారు ఖురాన్ సురేహూద్ యొక్క ఆయుత నంబర్ పదిహేను పదహారు పఠించారు ఎవరైతే ఇహలోకం మరియు దాని యొక్క అలంకరణను మాత్రమే కోరుకుంటారో వారి యొక్క ఆ సత్కార్యాలకు సంపూర్ణ ప్రతిఫలం ఇక్కడే వారికి ఇచ్చేస్తాము అందులో వారికి ఎలాంటి తగ్గింపు జరగదు కానీ ఇంత ఘో విషయం ప్రళయ దిన వారికి అగ్ని తప్ప నరకాగ్ని తప్ప ఇంకా వేరే ఏది లభించదు సొనా ఇహ లోకంలో వారు చేసినదంతా అంతా కూడా వృధా అయిపోతుంది కాను ఇక ముందుకు వారు ఏదైతే చేస్తూ ఉంటారో అదంతా కూడా వృధా అవుతుంది పరలోకాన వారికి ఎలాంటి లాభం దాని ద్వారా చేకూర్చదు అందుగురించి మహాశివులారా అల్లాతో భయపడాలి మనం ఏ సత్కార్యం చేసినా కానీ కేవలం అల్లా యొక్క సంతృప్తి కొరకు చేయాలి మరియు ప్రదర్శన బుద్ధి పేరు ప్రఖ్యాతుల గురించి కాకుండా మనం అల్లా యొక్క అభీష్టాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి ఈ విధంగా మహాశివులారా ప్రళయ దినాన మన త్రాసు బరువు కాకుండా దాని యొక్క బరువు తగ్గిపోయి తేలికగా అయి మనకు స్వర్గంలో కాకుండా నరకంలో పోయేటువంటి పరిస్థితి రావడానికి ఒక ముఖ్య కారణం ఈ లోకంలో మనం చేసే సత్కార్యాలు కేవలం అల్లా సంతృష్టి కొరకు చేయడం కాకుండా ఇతరుల ప్రశంసలు అందుకోవడానికి ఫలానా ఫలాన వారు మనల్ని మెచ్చుకోవాలని ఇలా మనం చేస్తే మన పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అని చేయడం మహాభయంకరం ఈ రోజుల్లో అనేక మంది దాన చేస్తూ ఉంటారు ఎందుకు ఏదైనా ఇలాంటి దాన ధర్మాలు చేస్తే రాయి మీద పేరు రాయబడి చాలా కాలం వరకు అక్కడ పెట్టడం జరుగుతుంది ఈ విధంగా వారిని గుర్తించడం జరుగుతుంది అని మరికొందరు ఏదైనా మనోసత్కార్యం చేస్తారు మరియు దాని యొక్క ఫోటోలు తీసి ఫేస్బుక్లలో వాట్సాప్లలో సోషల్ మీడియాలలో వేసి నేను ఇలా చేశాను అని చెప్పుకుంటారు ఈ రోజుల్లో ఎంతోమంది హజ్కు వెళ్తూ ఉంటారు ఉమ్రాకు వెళ్తూ ఉంటారు హజ్ ఉమరాల యొక్క ఎన్నో సందర్భాలలో ఫోటోలు తీసి ఫేస్బుక్లలో వేయడం వాట్సాప్ గ్రూప్లలో పంపడం అలాగే మరికొందరు కుర్బానీ సందర్భాలలో మంచి మంచి జంతువులు కొని ప్రజల్లో వారి పేరు రావాలి అని దాని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వేయడం अरमदा मसाला इफ्तार पार्टी इच्छी वारे प्रख्याल व फोटोलूसी ग्रूप अंदर इलासेव नौजबीला अस्तफरुला दुष्कार की पापड़ अनेक मंद उद्देशू इंचुमचु इला उ ఎవరైనా ఏదైనా కారణంగా ఒక నిరూపణ ఉండడానికి ఏదైనా చేస్తు ఉంటే వారి యొక్క మన సంకల్పాన్ని వారి హృదయాంతరంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని అల్లాయే బాగుగా గుర్తెరుగుతాడు కానీ ఈ రోజుల్లో సామాన్యంగా మీరు ఎవరిని అడిగినా కానీ అరే ఏంటి దీన్ని దీన్ని మీరు ఎందుకు ఫోటో తీసి అంటే మన ఫ్రెండ్స్ చూస్తారా కదా मंच कामें इतार कदा अद्वान मन या मन संकल्प अल्लाह अभीष्टम अल्लाह सतुष्टि तग्पल्ला मन ई सत्कार सत्फली तईवर की मन यात्रा त्रास बर का, का तेली अल्लाहला मन इलांट दुष्कार्य दूर उचा मन यात्रा त्रासन తేలికగా చేసే మరికొన్ని పాపాల గురించి ఇన్షాల్లా ఈ విధంగానే మనం తెలుసుకుంటూ ఉంటాము మీరు ఈ కార్యక్రమాలను చూస్తూ ఉండండి జజాక్ అల్లాహైరా వాల్ వరహతూల వరకూ